యడల మనకు మనకున్నటువంటి యాటిట్యూడ్ మానసిక ప్రవృత్తి మన ప్రవృత్తి సుఖ దుఃఖముల ఎడల మనకుండే ధారణలు భావజాలము ఆ భావజాలాన్ని అనుసరించి వచ్చేటువంటి జీవన శైలి దీన్నంతనీ కూడా చాలా తరువుగా మీరు చేయగలిగిన నాడు అంటే ఏ లెవెల్ కి క్షాళన చేయాలంటే సమ దుఃఖ సుఖం నేను సుఖాన్ని కోరుటలేదు దుఃఖానికి భయపడుటలేదు ఆ కి మీరు దాన్ని తీసుకురాగలరా అప్పుడు అది సమా దుఃఖ సుఖమవుతుంది సుఖ దుఃఖాల్లో సమానంగా ఉండడం అండి సమానంగా ఉండడం ఇది సమానంగా ఉండడం నేను సుఖమును కోరుటలేదు నేను దుఃఖమును దుఃఖమునకు భయపడుటలేదు మీరు ఆ స్థితి తీసుకురండి మీకు మీరు సుఖ యొక్క స్త్రీ రెండు ఆపోజిట్స్ కి ఈ ద్వంద్వాలకు అతీతంగా వెళ్ళిపోతాడు నిర్ద్వంద్వ అని అంటాడు శ్రీకృష్ణ నిర్ద్వంద్వో భవాన్ అంటాడు సుఖాన్ని నేను కోరుటలేదు దుఃఖములకు నేను భయపడట లేదు ఎందుకంటే మనం కోరిన సుఖాలు రావు వచ్చి సుఖాలు మనం భయపడిన దుఃఖాలు రావు వచ్చి దుఃఖాలు ఒకప్పుడు కో ఇన్సిడెంట్స్ ఉండొచ్చు సమ్టైమ్స్ ఇట్ మే పోయిన్స్ సో జీవితంలో మనం కోరిన సుఖం వల్ల వచ్చేసి మనం భయపడ్డ దుఃఖం వల్ల దూరంగా ఆగిపోయిందా మీరు చూడండి వెనక్కి తిరిగి చూడండి జీవితంలో మీరు కోరిన సుఖాలు రావు వచ్చి సుఖాలు మీరు భయపడ్డ దుఃఖాలు రాక మానవు భయపడ్డ దుఃఖాలు దూరంగా పోవు వచ్చి దుఃఖాలు భయపడ్డ దుఃఖాలు కూడా రావు వచ్చి దుఃఖాలు వస్తాయి కాబట్టి ఎంటైర్ యాటిట్యూడ్ ఫర్ సుఖ దుఃఖ టిట్యూడ్ ఈస్ నథింగ్ బట్ డి కామన్ ఆఫ్ భయ్ ఈ రెండింటినీ కూడా పక్కన పెట్టి అంటే ఏం చేస్తారనమాట జస్ట్ యు అబ్జర్వ్ వచ్చేది వస్తుంది వచ్చిన దాన్ని స్వీకరిస్తారు పోయి దాన్ని పట్టుకోరు పోవడాన్ని కూడా స్వీకరిస్తారు అబ్జర్వ్ ది యాక్సివల్ ఎందుకంటే మీరు కోరారు అంటే ఇట్ ఈస్ నాట్ ది యాక్సివల్ మీరు భయపడ్డారు అంటే దట్ ది యాక్చువల్ మీరు జస్ట్ నిర్వికారంగా పరిశీలించారు అంటే దట్ ఈస్ ది యాక్చువల్ ఆ లెవెల్ కి మీరు మనస్సుని తర్ఫీది ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది మనస్సుకి చాలా ఓపిక ట్రైనింగ్ ఇవ్వాల్సి ట్రైనింగ్ ఇచ్చినట్లయితే అసమ దుఃఖ సుఖ స్థితి వచ్చేస్తుంది వచ్చేస్తే మీకు తత్వమసి అని ఒక్కసారి చెప్పేప్పటికీ మీకు తెలుసు అసలు మీకు ఆత్మ ఆత్మ ప్రకాశము దాన్ని అది మీకు దాగి ఉండదు సూర్యుడు వేయించాక మీరు చీకటి గదిలో కూర్చొని తలుపు తీయనంటే సూర్యుని ఉదయాన్ని మిస్ అయిపోతారు కానీ మీరు ఒక్క పిసరు తలుపు తెడుచుంటే సూర్యుని ఉదయం లోపలికి వచ్చేస్తుంది కాంతి మీరు ఆపలేదు అదేవిధంగా ఆత్మజ్ఞానాన్ని మీరు పొందుతారు ఇది ఈ అన్నది నేను తరచుగా చెప్తూ ఉంటాను మోడర్నీటీ అంటే ఆధునికత నాగరీకత లేకపోతే నాగరికత వాటెవర్ ఇది ఈ సమదుఃఖ సుఖ అనే అవస్థని బాగా దెబ్బతీస్తుంది ఒక యాభై సంవత్సరాల క్రితం వాళ్ళకి సమదు సుఖం అని చెప్తే వాళ్ళు వెంటనే అది వాళ్ళ వాల్యూ సిస్టమ్ లో చాలా ఈజీగా చొప్పించటం కుదిరి వెరాజ్ అంతేతనే అప్పుడు గృహస్థులు కూడా సన్యాసుల స్థాయిలో ఉండేవారు ఈరోజు ఈ మోడర్నిటీ వచ్చేసి ఆ సమదుఃఖ సుఖం అనే స్థాయిని జీవితంలోకి తీసుకురావటం చాలా అసంభవం అనే స్థితిని కల్పించి పెట్టింది అంచేతనే ఈనాడు సన్యాసులు కూడా భోగపరాయణులు అయిపోతున్నారా అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటాం సన్యాసులు కూడా చాలా గృహస్థులు అప్పుడొక్కడు ముక్కు విధి వేరేసుకునే విధంగా తయారైపోయారేమో అని సో సన్యాసుల్లో కూడా వైరాగ్యం కనపడటం వైరాగ్యాన్ని చూడటం కష్టమైపోవటం ఎనీవే ఎనీవే సో మోడర్న్ ఏం చేసిందంటే ఈ సమదు సుఖం అనే స్థితి నుంచి మనుషులను దూరంగా తీసుకెళ్తారు నేను చూస్తూ ఉంటాను ఒక్క యాభై ఏళ్ళ ఒక్క జనరేషన్ వెనక్కి వెళ్తే ఆ జనరేషన్ స్త్రీలు పురుషులు కూడా సుఖదు మాపలు చాలా కష్టపడేది వాళ్ళకి అనారోగ్యం చేసేది ఏం అనారోగ్యమో తెలిసేది కాదు బీపీ అవ్వచ్చు డయాబెటీస్ అవ్వచ్చు లీవర్ అవ్వచ్చు స్పీన్ అవ్వచ్చు ఎనీ ఎనీ బ్లస్టెడ్ థింగ్ ఇట్టుకోండి వాళ్ళకి అదేం ఏదో చాలా నెప్పిగా ఉంది చాలా మనిషి మంచం పట్టాడు అని ఈ మాటలే గాని ఫలానా అని తెలిసి ఇస్తారు పాపం అలా మంచం మీద ఉండి అలా కష్టపడుతో ఈశ్వరుని ప్రార్థించుకుంటూ ఏదో వేదాంతం మాటలు వింటో ఎవడైనా మహాత్ముడు కనబడితే ఎవండి జీవితాన్ని గురించి ఏదైనా చెప్పండి అని ఆ మాటలు వింటూ వాటిల్లో ఏదో ఊరట పొందుతూ ఏదో అధ్యాత్మ సంబంధించినటువంటి నామం ఏదో చేసుకుంటూ దాంట్లో ఊరటని సంపాదిస్తూ మరణాన్ని ఆహ్వానిస్తూ వాళ్ళు ఓరకంగా తేలికగానే మరణించారు మరణించిన సమయంలో జీవించినప్పుడు పాపం సింపుల్ గా జీవించారు కష్ట జీవితంలో సుఖాలని సంపాదించుకోవాలనే దృష్టే ఉండింది కాదు శాస్త్రాన్ని వల్లిద్దామని వేదాలని వల్లిద్దామనే దృష్ట్యా కాని సుఖపడదామనే దృష్టే ఉండింది చెప్పులు కొనుక్కుందామనే దృష్టి ఉండింది కాదు కాలు కాలుతుంటే పక్కన రోడ్డు పక్కన ఉండే గెడ్డి మీద నడుద్దామని అనుకుంటాడే గాని అంతటి విద్వాంసుడు చెప్పులు కొనుక్కుందామని అనుకునేవాడు కదా అది వాడు మూర్ఖుడని మనం అంటే అనొచ్చు మోడర్నిటీ వచ్చేసి అది వాడు మూర్ఖుడని అనొచ్చు క్యారెక్టరైజ్ చేయొచ్చు వాట్ ఈస్ దిస్ మూర్ఖత్వం అని నేను అన్నాను ఒకసారి అలాగా ఏమిటండి ఆ మూర్ఖత్వం అని నేను అన్నాను కానీ ఆ మూర్ఖత్వం వెనుక ఒక గొప్ప జ్ఞానం ఉందేమో అని తర్వాత అనిపించింది సో ఆ సమదు సుఖం అన్నది చాలా సరళంగా పెద్ద ప్రయత్నం అక్కర్లేకుండగా వాళ్ళు జీవితంలో సహజంగా ఉండేది ఈనాడు సమదు సుఖం అనే మాట ఎక్కడో మబ్బుల్లో ఉన్న లక్షణం లావు తప్పిస్తే మన జీవితంలోకి వచ్చే లక్షణమేనా అని డౌట్ వచ్చేస్తుంది స్త్రీలలో పూర్వం ఈ సహనం మొన్న కూడా అన్నాను మళ్లీ అంటున్నాను ఈ సహనము ఈ సమ సమ స్త్రీలు అనేక సీతామ్మ వారిని పోలిక పెట్టేవారు సీతమ్మ సీతా దేవి పాపం ఎన్ని కష్టాలు పడిందో అనేవారు సో సీతమ్మ పేరు పెట్టుకున్నారు సీతాగారి దేవి కష్టాలు వచ్చేయారా అని అనుకునేవారు అన్ని కష్టాలు వచ్చాయని ఎప్పుడో ఓసారి నొక్కునేవారు అరవై ఏడు డెబ్బై ఏళ్ళు ఇరవై ఏళ్ళు జీవిస్తే ఓసారి నొక్కునేవారు అంతేగాని కష్టాలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చాయని ఒప్పుకునేవారు కాదు కష్టాలన్నీ సహంద్రం అయిపోయిన తర్వాత ఏదో ఒత్తులు చేసుకుంటూ కూర్చొని ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఈ మాట ఆ మాట అంటో సీతమ్మ కష్టాలు పడ్డారు అన్నిన్ని సహించేసి పురుషులు ఒకప్పుడు కొంత అహంకారంగా కొంత పితృస్వామ్య వ్యవస్థ కదా పెట్రియార్కల్ సొసైటీ సో సొసైటీ అలాంటి సొసైటీ ఆ సహజంగా ఇప్పుడు సోషల్ లెవెల్స్ ఎలా ఉంటాయో వ్యక్తులు బతుకుతారు కదా ఇప్పుడు మీరు సెంటర్ లోకి వెళ్ళేప్పుడు రెడ్ లైట్ కోసం ఎవడో ఆగలేదు ఇంకా రెడ్ లైట్ ఉండగానే ముందున్న రెండు రెండు లేయర్స్ వెళ్ళిపోయాయనుకోండి మేము వెనకాల నుంచి హాయ్ హాయ్ హార్ కొట్టేస్తున్నారు అనుకోండి మీరు కూడా సరే కానీ లేని మీరు కూడా రెడ్ లైట్ తో వాటి వెళ్ళిపోతారు కాబట్టి అది సోషల్ పీ ప్రెషర్ ఉంటుంది అలాగే పితృస్వామ్య వ్యవస్థలో ఎంతటి సత్పురుషులు కూడా ఒక స్త్రీని అబ్యూజ్ చేస్తారు ఎంతో మహాపురుషుడు కూడా అబ్యూస్ చేస్తారు అలా ఉంది అబ్యూజ్ అనే మనం మోడర్నిటీ నుంచి అనే మాట సహజంగా వాళ్ళు స్వీకరించేవారు ఎంతలా స్వీకరించేవారంటే ఓన్లే తిట్టినవాడు కొట్టేయడమో తిట్టిన వాడే పెట్టినవాడే తిట్టేయడమో ఇలా అనుకునేది భర్త తిట్టకపోతే పైబడి తింటాడా ఏమనో అతి సహజంగా సుఖదు అతి సహజంగా సహించేసేవారు మరి ఆ అత్తారింటి గల తర్వాత మరి కొన్ని సుఖదుఖాలు ఉండవు తప్పుతుందేటి అని అనివారి తప్పిస్తే అవో మా అమ్మాయిని మీరు ఏదో చేసేస్తున్నారు మిమ్మల్ని ఇది చేస్తాం అది చేస్తున్నాం అలా ఉండేవారు కాదు అంటే అదంతా నేను గొప్పని నేను అంటలేదు స్త్రీ ఆ సమాజంలో పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీకి ప్రేమించడమే పురుషుణ్ణి జయించాలని వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు పురుషుణ్ణి ప్రేమించాలని అనుకున్నారు ఆ ఓటమి అంతేటమే వాళ్ళు ఓటమిలో ఉండేవారు కానీ ఆ ఓటమి వెనుక ఒక గొప్ప గెలుపు ఉంది సూర్యుని యొక్క తాపం కంటే వెన్నెల యొక్క చల్లదనంలో ఓ మహిమ ఉంది కనుక ఆ చాలా సహజంగా సహనాన్ని కలిగి ఉండేవారు ఈ వచ్చేసి మోడర్న్ ఎడ్యుకేషన్ మోడర్నిటీ ఇవి వచ్చేసి స్త్రీలకు ఉన్నటువంటి ఆ సహజ లక్షణాన్ని చెడగొట్టలు అయిపోయింది ఇంక ఇప్పుడు స్త్రీ వర్గాన్ని గురించి అలా చెప్పాల్సింది ఏది అంత కనపడదు అయిపోయింది దట్ ఈజ్ నౌ ఇది విమెన్ ఆర్ యాజ్ గుడ్ అర్ యాడ్ యాజ్ మెల్ ఫోర్క్ మెల్ ఫోర్క్ ఆధునికత యొక్క ప్రభావం వాళ్ళు ఉద్యోగం చేస్తారు వాళ్ళు క్రికెట్ ఆడతారు మందిరా బేడి ఇప్పుడు అందరూ ఆడవాళ్ళందరూ క్రికెట్ ఆడాలని ఆవిడ ఒక కంకణం ఒకటి పక్కకుంటాయి మందిరా బేడి మందిరా వాట్ ఎవర్ సో క్రికెట్ ఆడతారు ఫుట్బాల్ ఆడతారు కబడ్డీ కూడా ఆడతారు ఇంకేం లేదు అయితే అంత అయితే ఇంకా సో ఇంకా యునీక్ ఫీచర్ ఎప్పుడైతే మీరు స్త్రీ పురుషులు సమానం అని అయిపోయిందంటే స్త్రీని పరమేశ్వరుడు ఒక యునీక్ ఎవల్యూషనరీ ప్రోడక్ట్ కింద ఈశ్వరుడు సృష్టించాడు స్త్రీ స్త్రీ ఈజ్ లైక్ స్త్రీ స్త్రీ కెన్ నెవర్ బి లైక్ ఈజ్ ఎ మ్యాన్ కెన్ నెవర్ బి సో ఇన్ దిస్ లైఫ్ టైమ్ వాడు తపస్సు చేసి ఇంకో జన్మస్థితే హీ కెన్ బి ల్యాట్ ఆ భావజాలము ఆ సాత్వికత ఆ ప్రేమ ఆ సౌశీల్యము అవి పురుషుడికి ఎక్కడి నుంచి వస్తాయి ప్రాబ్లం సో వీఆర్ ఈక్వల్ విత్ మెన్ అంటే ఏమైంది అక్కడికి యూ హౌన్ డౌన్ గ్రేడెడ్ యువర్ సార్డ్ యువర్ సార్ హౌ యుర్ ఈక్వల్ విత్ మెన్ యూ కెన్ ఎవర్ బి ఈక్వల్ విత్ మెన్ సో ఎనీవే పరమేశ్వరుడు జగకు సృష్టికర్త అంటే జగ పరమేశ్వరుడు ఎక్కడో కూర్చుంటాడని కాదు హీఈస్ ది మేకర్ ఆఫ్ దిస్ యూనివర్స్ సృష్టికర్త ఈశ్వరుడు సృష్టికర్త ఈశ్వరుడు అంటే ఆ ఈశ్వరుని యొక్క ఈశ్వరత్వము స్త్రీలను ప్రతిబింబిస్తుంది మోర్ దాన్ ద మేల్ కాబట్టి ఈక్వల్ అనే మాట అర్థం లేదు వాటే మదర్ కెన్ బి ఫాదర్ కెన్ నెవర్ బి ఫాదర్స్ లవ్ ఈజ్ కండిషనల్ లవ్ ఇప్పుడు బాగా చదువుకోవాలి అప్పుడు ఆరోగ్యంగా ఉండాలి బాగా అనుసంభించాలి చదివాడు ఎందరో తనకి సేవ చేయాలి అది ఫాదర్స్ లవ్ మదర్స్ లవ్ ఈజ్ న్యాచురల్ లవ్ అన్కండిషనల్ ప్రేమ కనుక సో ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే ఆధునికత అనే వ్యామోహంలో మనము ఒక అద్భుతమైన లక్షణం మన కల్చర్ లో ఉంది అతి సహజంగా ఉంది సో ఆ ఒక ఓటమిలో గెలుపు దాగి ఉన్నది ఒక పరాభవంలో ఉన్నత స్థితి దాగి ఉన్నది సో ఒక చల్లదండంలో తీవ్ర ఒక గొప్ప ఉత్కర్ష దాగి ఉన్నది ఈ ఆధునికత వచ్చేసి దాన్ని కొంత చెడకొస్తుంది కాబట్టి మనం మళ్ళీ వెళ్లి గుడిసెల్లోనూనో లేకపోతే మట్టి ఏళ్లలోనో నివసం మట్టిండంటే రెండు రోజులకి ఒకసారి అలుపుకుంటూ ఉండాలి లేకపోతే అసలు గడబిడగా ఉంటుంది మళ్ళీ వెళ్లి అలాంటి ఇళ్లలో నివసించాలని తర్వాత ద్వారబంధాలు పుట్టి ద్వారబంధాలు కొట్టివాడు ఒంగే వెళ్లాల్సి ఉంటుంది అలాంటి ఇళ్లలో గాంధీ గారిని నివసించారు పోర్బందర్లు ఆయన సో అలాంటి ఇళ్లలో మళ్ళీ మనం నివసించాలని నా అభిప్రాయం మనం మీతో మనం ఉండొచ్చు మన మనస్సుని మాత్రం We have to carefully reorganize the values in our life. And so much so samadukha sukhammane sthiti ki manaswani kramanga ki iskwella usun. Nizani ki mahatmula maru srishti lo sukha dukha nema na. Srishti lo sukha dukha nema. Srishti is neither pleasant nor painful. Srishti is a srishti. Surya reyo, surya asmayo, bhoomi, vaivu, gravitation. ీట్ కోల్డ్ సీజన్ పంటలు వరదలు నదులు కొండలు అడవులు గ్రామాలు పర్వే ఎన్వైరాన్మెంట్ పశువులు పక్షులు ఇవన్నీ ఉన్నాయి సృష్టిలో సుఖదు సృష్టిలో సుఖదులు మానవుని మస్తిష్కంలో ఉన్నాయి మానవుని మనస్సులో ఉన్నాయి మానవుని మనస్సులో కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇట్స్ ఫెయిల్యూర్ టు యాక్సెప్ట్ థింగ్స్ యాస్ దే ఆర్ And then his failure to accept the actual. Yathārthasthithini angeekarantsovala angeekarantsovala anki we will be sadhyaan gādundhe, sambhalam gādundhe. No, I cannot accept. Allah dharga nāki we will know. No. Yathriyakshyama yudurukunna unktukde. We can't say, no I won't accept. Oh, what you will do? Accepting your attention. Ammitrilda akhatr nundhe kata. Ava sardhati. అతను మాట అన్నాడు అతను అన్నమా అతను దోక చెప్పేవాడు అతని దోక దాని విశిష్ట తన అన్న వరకు గుర్తించాడు నాకు దీని ఘోష మర్చిపోయి ఉంటాడు కానీ నా మనసులో మిగిలిపోయింది ఆ దోక ఏమిటంటే అతను అనయ్య యు బిహేవ్ చాలా సీరియస్ గా చెప్పేవాడు డియర్ ఫ్రెండ్ యు బిహేవ్ యువర్ సార్ ఇఫ్ యుట్ బిహేవ్ డోంట్ బిహేవ్ అలా అలా ఏం చేసేవాడు అంటే ఏదో కొడతాడేమో అని అనిపించట్లా సర్దార్జి కొంచెం మంచి జబర్దస్తి ఉండేవాడు If you do not behave, okay, don't behave, well, you wouldn't. Araganga, you accept it. Okay, if you do not accept, okay, don't accept it. But what will happen? Nothing is going to happen. How about it? Acceptance is the key, is the mechanism by which you develop endurance. Endurance is a noble virtue. Ishwara ne prārtiñci nishkāmanga నిర్భయంగా ఈశ్వరుని ప్రార్థించి అలా నిలబడిపోవడం అన్నది అది నిష్కామ కర్మయోగం అని నిష్కామ భక్తి యోగం అని పేరు అది చాలా సర్వోత్కృష్టమైనది అంటే మన కామనల్ని మన భయాల్ని దాంతో ప్రవేశపెట్టం ఎందుకు ప్రవేశపెట్టము అంటే బికాస్ వీఆర్ సమ దుఃఖ సుఖ వీ డోంట్ మైండ్ హ్యావింగ్ అయిన్ వీ డోంట్ కేర్ ఫర్షన్ సమదు సుఖ అనే స్థితికి మనస్థుని కనుక ఎందుకంటే సృష్టిలో సుఖ దుఃఖాలు లేవు అదే నేను మీకు మనం చేస్తున్నా సుఖ దుఃఖములు మనస్సులో ఉన్నాయంటే వెన్ యూ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ ఎ థింగ్ అది దుఃఖం వెన్ యూ యాక్సెప్ట్ దట్ ఈజ్ సుఖం సో ఎవడైతే సుఖదుఖములు ఎడల సమమైన స్థితి ఉంటాడో వాడే ధీరుడు ఈ సుఖ దుఃఖములు అయితే సుఖదుఖే ఎం నథయంతి ఎవ పీడించవో సో మనం భాష్యం తుషమా లేదా ఎంహి సూతం భాష్యం సో శంకరుల అవతారిక ఏముందంటే శీతోష్ణాదీన్ సహత కింస్యాది శృణం శీతోష్ణములను సహించి శీతో ఆది శబ్దం చేత సుఖ దుఃఖములను అంటే అన్ని ద్వంద్వాల్ని సహించేయడం సహించేయడం చేతన ఏమవుతుంది ద్వంద్వాతీతులు ఇప్పుడు చలిని సహించి స్నానం చేసేసేడు అనుకోండి ఆ తర్వాత వాడు ఏమవుతాడు సో చలి వేడికి అతీతులు వాడికి చలి వేదు వేడి అనే వేడి సమస్య ఉండదు వేడిని సహించేసి కూర్చున్నాడు అనుకోండి అప్పుడు వాడు ఏమంటాడు వేడి చలికి అతీతు లేకుంటాడు కాబట్టి వేసం కాలంలో వేడిని సహించేయటం శీతకాలంలో చలిని సహించేయటం సహించేస్తే కొంతకాలానికి రెండింటికి అతీతు లేకుంటాడు పక్క వాళ్ళు చెప్పాలి ఎవరిటో ఇప్పుడు వేడిగా ఉందని పక్క వాళ్ళు చెప్పాలి చలి వేస్తుందని మీరు గమనించరు లేదో అని పక్క వాళ్ళు వీడు అతీతులే కూర్చుంటాడు అదేవిధంగా సుఖ దుఃఖములు కూడా సో మొట్టమొదట సహించటం కొంత చేప సహించటం అభ్యాసం చేస్తారు బై అండర్స్టాండింగ్ ఆ తర్వాత ఇంకా మీరు అది సహజంగా అవి నెత్తిపించిపోతాయి సుఖ అలాగే ఉండేవారు సుఖము పట్టి పట్టుకునేవారు దుఃఖము ఏదో వస్తే అని అలా సహించేస్తూ ఉండేవారు అలా వాళ్ళు నిర్వికారంగానే ఉండేవారు పాపం సో ఆ రకంగా నా ఉద్దేశంలో వాళ్ళు ఆత్మనిష్ట అనేది అతి సహజంగా వాళ్ళకి లభించింది ఎవరైనా మహాత్ములు రెండు మాటలు చెప్పేప్పటికీ వాళ్ళకి అవగతం అయిపోయింది అలా ఉండేవాళ్ళు సో సమదుఃఖ సుఖం అవి అవి సహిస్తే ఏమిటవుతుంది ఏమిటి లాభము అంటే ఇది శృణు అది చెప్తాను విను భాష్యం ఎం పురుషం సమదుఃఖ సుఖం సో ఎంహి ఎంహి అని ఉంది ఎం హి హి అంటే బికాస్ ఎం అంటే ఎం పురుషం ఏ వ్యక్తి ఏ వ్యక్తి అయితే అంటే ఏదో ఫలానా పొలంనో ఫలా వర్గవనో అలాగే అనుకోద్దు ఏ వ్యక్తి అయితే ఆ వ్యక్తి సుఖ దుఃఖాన్ని జాగ్రత్తగా సహించాలన్న దానికి ఇంకా మిగతా డీటెయిల్స్ అనవసరం ఒకసారి నేను రాజమండ్రి వెళ్ళా ఒక పెద్ద పండితులు ఆయన నన్ను అడిగారు మీరు వేదాంతం బోధిస్తుంటారు మీరు అప్పుడప్పుడు అందుకే అక్కడ కూడా వేదాంతం బోధిస్తారు అవును అంటే మరి అక్కడ అమెరికా వాళ్ళు వచ్చి మీ దగ్గర చదువుకుంటారా అని చదువుకుంటారు ఓ మరి అయితే మరి వేదాంతాన్ని అమెరికా వాళ్ళకి మిలేచ్చలకి చెప్పచ్చా అంటే నేను అది మీరే చెప్పండి నాకు నేను మాట చెప్తా వినండి వా సందర్భంలో శోకించడం ఒకరు అది నేను ఈ దృష్టానికి చెప్తాను కోపము అనేది శత్రువుది బయట శత్రువు లేదు నీ కోపమైన శత్రువు ఈ కోపము అనే శత్రువును దూరంగా పెట్టుకో నీవు జీవితంలో పైకి వస్తావు అని శ్రీకృష్ణుడు చెప్పాడు కదా అన్నాడు అవును చెప్పాడు ఈ మాట చెప్పడానికి అమెరికా వాళ్ళకి మాట చెప్పచ్చా చెప్పగల ఇప్పుడు మాట అమెరికా వాళ్ళకి చెప్పచ్చా అంటే ఆయన అన్నారు మీరు కొంచెం అడ్డంగా వాదిస్తున్నారు నేను అన్నా నేను అడ్డంగా వాదించట్లేదు మీరు దయచేసి చెప్పండి విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ నేను అడుగుతున్నాను ఈ మాట చెప్పచ్చా చెప్పబోతున్నాను అయితే ఆ మాట మీరు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ చెప్పచ్చు అన్నారు ఆయన అంటే నన్ను నన్ను సంస్కృతంలో చెప్పకూడదా నాకు సంస్కృతం వచ్చిన అనుకోండి ఆయన కూడా అవతల అమెరికా వాడి వాళ్ళు సంస్కృతం చదువుకుంటారు మీరు అమెరికా వెళ్తే బోళ్ళొంద మంది ప్రొఫెసర్ ప్రతి యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ సాంస్క్రిట్ ఉంటుంది సమతదల్లి ప్రేమగా ఉండదు డిపార్ట్మెంట్ ఆఫ్ సాయంస్క్రిట్ ప్రేమగా చదువుకుంటారు మీరు అమెరికా వెళ్తే అక్కడ గోళ్ళొంద మంది ప్రొఫెసర్స్ కనపడతారు వాళ్ళు సంస్కృతంలో మాట్లాడుతారు కొంచెం యాస ఉంటుంది సోనియా గాంధీ గారి హిందీ స్పీచ్ ఇచ్చినట్టు ఉంటుంది ఒక్క మిసరి యాసతో ఉంటుంది సో కాబట్టి వాళ్ళు సంస్కృతంలో మాట్లాడేదనుకోండి మనం సంస్కృతంలో మాట్లాడేమనుకోండి వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు ఈ మాటలు సంస్కృతంలో చెప్పకూడదా అంటే సంస్కృతంలో కూడా చెప్పచ్చు అయితే ఇంకా మీ అభ్యంతరం వల్ల కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాధ్యేనమిహ వైద్యం అనే శ్లోకం చెప్పకూడదనా అదే మీ యొక్క అభ్యంతరం అంటే ఆయన ఏమన్నారో దాన్ని ఏమోనండి నాకు ఇన్ని తెలియవు మన పెద్దలు చెప్పింది నేను చెప్పాను మీరు పెద్దలు చెప్పింది చెప్పలేదండి ఏదో కర్ణాకర్నిగా విన్నది మీరు చెప్పారు మీరు పెద్దలు ఎవరు పెద్దలు ఏదో వివేకానందులు పెద్ద కదా రామకృష్ణపురం హి పెద్ద కదా ఎవరు పెద్దలు అంటే ఎవరు కాబట్టి పెద్దలు చెప్పింది చెప్పలేదు మీరు కర్ణాకర్నిగా విన్నది చెప్పారు మీరు ఫియర్స్ ఏ చెప్పారు అని అంటే మీరు అడ్డంగా వాదిస్తున్నారు అంటే నేను వాదించలేదు నా అభిప్రాయం నేను చెప్పాను సో సో ది పాయింట్ ఈజ్ ఎం పురుషం ఏ పురుషుడైనా సరే దీనికోసం ఫలానే వాడనే అక్కర్లేదు సో ఎం హి ఇదే మీకు రాజసూయయాగం చేయాలనుకోండి ఇలా ఉండదు అక్కడ వాక్యం అక్కడ ఎలా ఉంటుందంటే రాజా రాజసూయేమ స్వరాజ్యకామో యచేత అని ఉంటుంది రాజసూయం ఎవడు చేస్తాడో వాడు అలా ఉండదు ఎవడు కావాలంటే వాడు చేయొచ్చు అలా ఉండదు వాడు ముందు రాజయ్యి ఉండాలి రాజ అయితే తాగుతా రాజ అంటే రాజ్య పరిపాలన చేసేవాడని అర్థం సో రాజ్య రాజయ్య ఉండాలి రాజా అక్కడ అండ్ స్వరాజ్య కామ సామంతుడందరిపై చక్రవర్తిగా నేనుండాలి అనే కోరిక వాడికి ఉండాలి అప్పుడు రాజసూర్యాద చేయాలి వాడు రాజు కాదనుకోండి వేదం చెప్పుకుని బతుకుతున్నాడు అనుకోండి లేకపోతే పాఠం చెప్పుకుని బతుకుతున్నాడు అనుకోండి వాడికి రాజు సుయేక ముందు అర్హత లేదు రాజయ్యుండి మన సామ్రాజ్యం మనం పాలిద్దాం ప్రజలకు మంచి పాలనిద్దాం పక్క సామ్రాజ్యాన్ని కూడా మనం కలిపి ఎదుగు ఆ దురాశ మనకి అని వాడు అనుకున్నాడు అనుకోండి వాడికే అర్హత లేదు వాడికే అధికారం లేదు కాబట్టి అక్కడ వాక్యాలు అలా ఉంటాయి ఇక్కడ అలాగే ఉండదు ఎంహి పురుషు ఇక్కడ సర్వ మానవులకి అధికారం ఈ రకమైన ఉన్నత గుణముల మనస్సున్న వాడికి ఆ మనస్సు పెట్టే బాధ నుంచి తప్పించుకోవాలని అనిపిస్తుంది కాబట్టి వాడారు ఎం హి పురుషం ఏ పురుషున్నైతే సమదుఖ సుఖం అని విగ్రహవాక్యం చెప్పారు ఆయన దుఃఖంచుఖంచుఃఖ సుఖే సమే దుఃఖ సుఖేసి సహా సమదుఃఖ సుఖ తం సమదుఖ సుఖము అది విగ్రహవంతం అంటే దుఃఖ సుఖములు రెండు సమానమైన వాడు ఏమిటండి రెండూ సమానవాడు అంటే ఏమిటి ఇప్పుడు వివరణిస్తున్నారు సుఖదు హర్షమిషాదరహితం హర్షము అంటే చాలా ఉద్రిక్తమైన మానసోల్లాసము మనస్సు చాలా తీవ్రమైన స్థాయిలో మహోత్సాహంతో స్పందిస్తుంది దాన్ని హర్షము అని అంటారు సో సుఖం వచ్చినప్పుడు హర్షం మానవుడు ప్రకటిస్తాడు దుఃఖం వచ్చినప్పుడు విషాదాన్ని పొందుతారు విషాదము అంటే విషాదయోగము మీరు చూశాను సో విశేషేణీ విషాద అస్మిన్షాద విషాదం వచ్చిందనుకోండి మీరు ఇప్పుడు వార్త మీరు మనిషి నిలబడి ఉంటాడు మీరు వెళ్ళి వార్త చెప్పారనుకోండి వాడు వెంటనే అక్కడ కుర్చియో ఏదో గోడ ఏదో పట్టుకుని కూర్చుంటాడు ఇంకా నిలబడలేదు అప్పుడు వెంటనే మంచి నీళ్లు తీసుకొచ్చిస్తారు కొంచెం పక్కన ఉన్న వాళ్ళు గెలువైన మంచి నీళ్లు తీసుకొచ్చిస్తారు ఇంకా కొంచెం రెస్పాన్స్ ఇంకా పెద్దదిగా ఉంటే వాడు పడిపోతాడు కింద పడిపోతాడు మొహం మీద నీళ్లు దొరుకుతాడు హాస్పిటలైజ్ చేస్తారు సో అవయవములు శిథిలం అయిపోతాయి సీద వినాశాన్ని అంటే కాళ్ళు నిలబడ్డా లేవి ఇంకా ఆ నరాలు కండరాలు నిలబెట్టే శక్తి వాటికి ఉండదు మోకాలు స్టిఫ్ గా ఉండదు ఇలా మడత పడిపోయి కూలు నడువు వాలిపోతుంది శరీరము తన సామర్థ్యాన్ని కోల్పోతుంది సామర్థ్యం ఉంటుందే బట్ ఆ శక్తి మనకి వినియోగానికి రాకుండా అయిపోతుంది ఎందుకంటే మనస్సు బాగా దెబ్బతినేసి నెత్తి మీద ఓ కట్టబట్టి కొట్టారనుకోండి గట్టిగా కొట్టారనుకోండి రక్తం రావడం మాట అలాంటివి పెట్టి ఆ ఇంపాక్ట్ కి వాడు ఏమవుతాడు కింద కుప్పకూలి పడిపోతాడు శరీరం మీద కొట్టిన దెబ్బ కంటే పెద్ద దెబ్బ మనస్సు మీద కొండదు సూక్ష్మమైన దెబ్బ అది తట్టుకోవడం చాలా కష్టం దాన్ని విషాదము అని మనం మనస్సుని అంత వలనరబుల్ గా పెట్టుకోకూడదు ఇప్పుడు మీరు సపోజ్ ఒక ఈ డబ్బు కొంత అవసరమైన దానికంటే ఎక్కువ సంపాదిస్తాయి ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు ఒక రొయ్యల చెరువు ఒకటే స్టార్ట్ చేశాడు ఏదో ఎక్కడో లీజో అని ఏదో ఒక రొయ్యల చెరువు స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేసిన సంవత్సరంలో అతనికి యాభై వేల లాభం వచ్చింది యాభై లాభం వచ్చేప్పటికీ మహానంద ఇప్పుడు ఒక ఆరు మాసాల వరకు యాభై వచ్చింది కదా హిఫ్ట్ బి హ్యాపీ ఇప్పుడు ఏం చేశాడంటే ఇది చాలా బాగుందే పది రొయ్యల చెరువులుంటే ఐదు లక్షల లాభం వస్తుంది అని ఎవరి దగ్గరికి వెళ్లి బ్యాంక్ లోన్ తీసుకొచ్చాడు లోన్ తీసుకొచ్చి పది రొయ్యల చెరువులు స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేస్తే ఐదు లక్షల లాభం వచ్చింది ఇది ఎంత బాగుందో అనుకున్నాడు అనుకుని ఈసారి పెద్ద లోన్ ఒకటి పట్టుకొచ్చాడు ఒక కోటి రూపాయలు లేకపోతే లక్షల లోన్ పట్టుకొచ్చాడు వంద రోజుల జరువులు స్టార్ట్ చేశాడు ఈసారి రోజులకి ఏదో కొంచెం అనారోగ్యం చేసింది ఇప్పుడు వీడికి అనారోగ్యం చేసినా పర్వాలేదు కానీ రోజులకి అనారోగ్యం చేస్తే మాత్రం కూదరదు వీడికి ఏదైనా జ్వరం వస్తే పర్వాలేదు రోజులకి జ్వరం వచ్చిందనుకోండి అయిపోయింది ఇప్పుడు ఏమైపోయాడంటే ఎవరు ఒక చిన్న ఫైనాన్స్ కంపెనీ నుంచి పట్టుకొచ్చాడు ఈ డబ్బంతా వీళ్ళు పెట్టిన ఫైనాన్స్ కంపెనీ సో ఇప్పుడు ఆ ఫైనాన్స్ కంపెనీ మూతపడింది వీడు వీడు దివాలా తీసేశాడు బ్యాంక్ కరఫ్ట్ అయిపోయాడు అయిపోయి ఎవరికి తెలియకుండా రహస్యంగా మధ్యప్రదేశ్ విడిపోయి ఉంటున్నాడు సో ఈ అప్పుల వాళ్ళు బాధపడలేక సో ఈజే పరారీలో ఉన్నాడు ఏమిటంటారు మానవుని యొక్క స్వభావం ఇలాగే ఉంటుంది ఎక్కడో ఒక చోట ఆశకి అంతుండ ఎంత ఆదాయం వస్తే వీడికి సుఖం ఎంత లాభం వస్తే కాబట్టి ఈ పాట ఉన్నదే ఈ ఈ రోడ్డు ఈ రోడ్డు దగ్గర ప్రాబ్లమ్స్ ఉంటాయి It is an endless road number 1 ipudu suppose mudo sari kuda laapam vachind ankonde appudu vadu oka naalugu marabottlu kone fishing kuda modaladta okoka marabottu 2 rupay kabate inko sari laapam vachind ankonde ilaagante oka fort adigi theeskuni inka ekku modal padta appudku kool podadu eppudu appudu kool podadu teruguta viruguta koraka సో ఈ రోడ్డు ఇట్ ఈస్ ఎండ్లెస్ రోడ్డు మీకు తృప్తి అనేది ఎప్పుడు కలగదు దాంట్లో నెంబర్ వన్ నెంబర్ టూ సో ఏంటంటే ఎప్పుడోప్పుడు కుప్పకూలిపోవడం తప్పదు ఆ రోడ్డు మీద ఉన్నది ఒక ఆయన అడిగారు మరి ఇలా అయితే మరి ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉండదు కదా అన్నారు అంటే నేనన్నాను జీవితంలో సుఖశాంతులు కావాలా ఎంటర్ప్రెన్యూర్షిప్ కావాలా ఏది కావాలన్నారు మోడర్నిటీ అంటుంది ఆధునికత అంటుంది ప్రాచీన వాళ్ళు ఎలా ఉండేవారంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ కాదు ఎంటర్ప్రన్యూర్షిప్ మంచిదో జడ్డదో అదే సుఖశాంతులు మాత్రం కావాలని అనుకునేవారు కానీ ఆధునికత వచ్చి ఒక ఒక విరుద్ధమైన తర్కాన్ని ప్రవేశపెట్టింది మానవుని మస్తిష్కుంటాం ఈ తర్కం ఏమిటంటే సుఖశాంతులు మాట తర్వాత ముందు ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ అంబిషన్ అండ్ కాంపిటీషన్ అవి లైఫ్ యొక్క మూల అనేటువంటి ఒక మాటని అనే ఒక వాల్యూని జీవితంలో ప్రవేశపెట్టింది ఈ ఆధునికత యొక్క పుణ్యం గ్లోబలైజేషన్ వల్ల వచ్చిన సిస్టమ్ ఏమిటంటే కాంపిటీషన్ ఎంటర్ప్రన్యూర్షిప్ అండ్ అంబిషన్ ఇవే జీవితం అంటే అనే ఒక నూతనమైన వాల్యూని తీసుకొచ్చింది సో ఇప్పుడు ఇదేమైపోయిందంటే దిస్ హాస్ బిక న్యూ వేద మానవ జీవితం యొక్క శోభ ఏమిటంటే ఇరవై మూడు ట్ కాన్ ఇస్ violence అంబిషన్ ఇస్ డిస్ట్రక్టివ్ ఈ మాటలు వినడానికి కూడా బాగుండవు కాబట్టి ఈ కల్చర్ బాగా మన మనస్సుకి పట్టేసిందనుకోండి అప్పుడు సుఖశాంతులు అనే మాట అవేవో అసందర్భపు మాటలా వినబడతాయి కాబట్టి జీవితంలో కావలసినవి సుఖశాంతి శాంతి ఆనందం శాంతము లేక సౌఖ్యము లేదు అది కావాలి పది ఎకరాల భూమి ఉన్నవాడు యాభై ఎకరాల కోసం తట్టాలు పడక్కర్లేదు పది ఎకరాల భూమి ఉన్నవాడు సుఖశాంతుల కోసం ప్రయత్నం చేయాలి పది లక్షల ఆదాయం ఉన్నవాడు యాభై లక్షల కోసం దట్టాలు పడక్కర్లేదు యాభై లక్షలు అయితే అవనైందా దట్ ఈస్ ఇమ్మెటీరియల్ ఇన్కాన్సిక్వెన్షియల్ దట్ ఈస్ హియర్ నార్ దేర్ అయితే అవనయ్య అదే అయినా పర్వాలేదు అవ్వకపోయినా పర్వాలేదు దట్ ఈస్ నాట్ ది పాయింట్ ది పాయింట్ ఈజ్ పది లక్షల ఆదాయం ఉన్నవాడు సుఖశాంతుల కోసం కృషి చేయాలి ఉద్యోగం లేక పూట గడవక ఉన్నవాడు వాడు కంపీట్ చేయాలి వాడు ఎంటర్ప్రీనియర్షిప్ చూపించాలి కాని పది లక్షల ఆదాయం ఉన్నవాడికి ఎందుకు ఎంటర్ప్రీనియర్షిప్ ఓ ఇండస్ట్రీ అయింది ఇంకో ఇండస్ట్రీ పెడితే రెండు పలుపు గొప్పగా రెండు కాదు నాలుగు పెట్టాక రెండు కుప్పకోలేదు బాగా నడుస్తున్నాయనుకో అప్పుడేమవుతుంది ఇంకో రెండు పెట్టాలని తెలుసుకుని సో రెండు నడుస్తున్నప్పుడు ఇంకో రెండు పెట్టాలన్నా రెండు నడవకుండా గొప్ప ఎఫెక్ట్ ఒకటే అది సార్ దాని రహస్యం తెలుసుకోవడం కష్టం ఎనీవే సో సుఖ దుఃఖములు వచ్చినప్పుడు హర్ష విషాదములు లేకపోవుట ధీరం అంటే ధీమంతుడు ధీ అంటే బుద్ధి అండర్స్టాండింగ్ కలవాడు అటువంటి వాణ్ణి వ్యథయంతి చాళయంతి నిత్యాత్మదర్శనా ఏతేథక్త శీతోదయ ఈ శీతోష్ణములు మొదలైనవి నిత్యాత్మదర్శిని అవి నా వ్యథయంతి నా చాలయంతి వాడిని విచలితున్ని చేయలేవు వాడిని కదలచలేవు ఇప్పుడు ఒకడు ఉన్నాడు స్నానం చేయాలి వేడి నీళ్లు లేవు శీతోష్ణాలు అంటున్నారు కాబట్టి చెప్తున్నా వేడి నీళ్లు లేవు వాడికక్కడి నుంచి కంప్లై చేయడం మొదలెడతాడు మాన స్నానం ఎలా చేస్తున్నాం వేడి నీళ్లు లేవు ఈ స్నానం చేయకపోతే మంచిదేమో చేయబోతే ఇలాగా తర్వాత మళ్లీ నీళ్లు ఉంటాయి ఉండవో తర్వాత మళ్ళీ టైం ఉంటుందో ఉండదు చేయబోతేనేమో అసహ్యంగా ఉంటుంది మరైతే చేద్దామంటే చది అని ఇలాగా వాడు అలాగా భయపడుతూ ఉంటాడు తర్వాత దాన్ని కంప్లైంట్ చేస్తూ ఉంటాడు చుట్టూపక్కల తిట్టవలసిన వాళ్ళు ఎవరో చుట్టుపక్కల ఉంటే తిడతాడు ఎవరు చుట్టుపక్కల తిట్టాల్సిన వాడు లేకపోతే ప్రార్థాన్ని తిరగతాడు దైవాన్ని తిడతాడు ఇంకే టైం తిరుగుతాడు మరొకటి తిరుగు ఏదో ఒకటి తిడుతూ ఉంటాడు తిట్టి తిట్టి తిట్టి పదిహేను నిమిషాలు ఆయన తర్వాత వెళ్లి చన్నీళ్లు స్నానం చేసి వచ్చి మళ్లీ ఇంకో పది నిమిషాలు తిట్టుకుంటాడు వీడు ఇది ఇదొక పద్ధతి ఇంకొకడు ఉన్నాడు చన్నీళ్లు స్నానం చేయమంటే ఓహో కొంచెం ఇబ్బందే అని అనుకుంటాడు ఏదో సహిస్తాడు దేహానికి సహించే శక్తి ఉంది మనస్సుకు సహించడానికి మనస్సు శక్తి దేహానికి సహించే శక్తి ఉంది మనస్సు కంప్లైంట్ చేస్తూ దేహానికి సహించే శక్తి అసలే ఉండదు సో మనస్సు సంసిద్ధం కాలేదనుకోండి దేహం అసలే కూలిపోతుంది ముందే కూలిపోతుంది మనస్సు సిద్ధంగా ఉంటే దేహానికి ఇబ్బందే దాంట్లో సందేహం ఇబ్బంది ఇబ్బందే కదండి తల్లింటే మరి ఇట్స్ అ ఫిజికల్ థింగ్ కాబట్టి దేహానికి ఒక ఎండ్యూరెన్స్ వస్తుంది ఒక శక్తి వస్తుంది మనస్సులోంచి దేహంలోకి వస్తుంది ఆ శక్తి వెళ్ళి హర హర మహదేవ్ అని మొత్తానికి ఆ ధని స్నానం చేసి వస్తాడు నేను ఒకసారి స్నానం చేశాను కైలాస్ మౌంట్ కైలాసు వెళ్లి చోట ఏ స్నానం చేసే అవకాశం ఉంది స్నానం చేశాను నేను అనుకున్నాను సబ్బు అది కుదరదు అసలు ఒళ్ళు తడిస్తే చాలు రా భగవంతుడా ఎందుకంటే నీళ్లేమో గడ్డట చేసి ఉన్నాయి బయట చాలా అతి అతి తీవ్రమైనది సరి సబ్బు తడిస్తే చాలు అని అనుకుని బయలుదేరా బయలుదేరా అయినా మొహానికైనా సబ్బు పెడదామని సబ్బు కూడా పెట్టుకోలేదు సరే స్నానం మొదలుపెట్టారు చాలా కఠినమైన స్నానం సామాన్యమైన స్నానం కాదు ని యులీవ్ మే మొత్తానికి సబ్బు కూడా వాడి స్నానం చేయడం అయింది ఏదో కింద మీద పడి ఆ తర్వాత ఎంతో బాగుంది తర్వాత ఒక ఫీలింగ్ అనమాట వ్యక్తరీ ఇప్పుడు మీలో పాఠం చెప్పేప్పుడు కూడా అది చెప్తున్నానంటే హౌ మచ్ నేను ఎలా ఫీల్ అయి ఉంటాలో మీరు ఊహించరు జరిగి సంవత్సరం అయినా అదేదో ఘనకార్యం కింద అంటే అంత సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ అంత ఫీలింగ్ వస్తుంది మనస్సుకి ఎక్కడి నుంచి వచ్చింది శక్తి అంటే కేవలం కంప్లైంట్ చేయకుండా ఉండటం స్టాప్ కంప్లైనింగ్ అండి ఎన్డియో ఎన్డియో చేయటం మొదలు పెట్టారు మీకు తెలుస్తుంది దాంట్లో ఉన్న రుచి అవుతాం సాంబార్ ఒడ్డించారు నాకు భోజనం దగ్గర ఒడ్డించేపటికి మొట్టమొదట నోట్లో పెట్టుకోగానే అలా స్పష్టమైపోయింది ఉప్పు వేయడం మరిచిపోయింది వెంటనే నాలుగు అంది నో ఉప్పు ఉప్పు లేకపోవడం ఉప్పు లేదని ఎలా చెప్తారో తెలుసిన అదేమిటది ఉప్పు లేదు అని అలా చెప్తా అంటే అంటే అసంభవ అన్న విషయం ఇట్ ఈజ్ ఎ అన్నట్టుగా చెప్తాను నాకు అలాగే అనిపించింది అయ్యో అదేంటది సంబర్ లో ఉప్పు లేదే మామూలుగా కోపంగా చెప్పి ఉప్పు వేయడం మర్చిపోయావు నువ్వని చెప్తాను కోపడానికి భయం వేసింది ఉప్పు వేయడం మర్చిపోయావేమో అని ఇదో అదో ఇదో అదో ఉంటుంది నాన్ యాక్సెప్టెన్స్ అయితే ఖాయం సో నాకు అలాగే అనిపించింది నోటికి నాలుగు చివరి దాకా వచ్చేసింది ఉప్పు అనే మాట కానీ ఎందుకునో ఓకే అని ఆగాను ఆగి రెండో ముందు నోట్లో పెట్టుకున్నా అంత బ్యాడ్ అనిపింది అప్పుడు ఆ పురుషులో మొక్క ఒకటి ఉండేది అది తీసి నవ్వులేనా బానే ఉంది ఉప్పు దానికి ఉండే ఒక విలక్షణమైన రుచి కప్పు పడిపోతుంది ఉప్పు ఏకం చేసి సో ఉప్పు తోటి ఆ ముక్క నవ్వినప్పుడు దాంట్లో ఉండే సహజమైన ఒక దియ్యదనం నాలుగు వచ్చింది సరే ఇంకో ముద్ద తింటే బాగుంది కూర్చుంటాం బాగుంది ఇంకో స్కూట్ ఉంది ఫైనల్ గా నేను హ్యాపీగా పోతే సార్ ఆ రథా హ్యాపీగా చేస్తాను ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడూ చూసుకున్నారు ఉప్పు లేదనే సో ఈ రకంగా యాక్సెప్ట్ చేయటం మొదలు పెడితే మీరు దాంట్లో ఆ గుణము ఫస్ట్ స్టెప్ మీరు వేసేప్పటికి దాని నుంచి ఒక ఎనర్జీ వచ్చేస్తారు దాని నుంచి ఒక శోభ ఒక మనోధైర్యం బలం వచ్చేస్తుందంటే సో ఆ యాక్సెప్ట్ చేయటంలో ఆ ఆత్మ బలం బయటకు వస్తుంది అది చెప్దామని నేను ఇదంతా చెప్పాను నిత్యాత్మ దర్శనాత్ ఇక ఇప్పుడు ఈ సుఖ దుఃఖాలు వచ్చిపోయి మీరు వచ్చిపోయే సుఖ దుఃఖాన్ని పట్టుకుంటే మిగిలిన ఉండదు మీరు వాటిని శ్రద్ధ పెట్టడం మానేసి సహనం చేయడం ఎప్పుడైతే ప్రారంభించారో చూడండి సుఖం వచ్చినప్పుడు ఎగిరి గెంతేశారనుకోండి మీరు ఆత్మస్వరూపం నుంచి దూరంగా జరిగారు అని అర్థం దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోయారు అనుకోండి ఆత్మస్వరూపం నుంచి దూరంగా జరిగారు అని అర్థం అలా కాకుండా రెండింటి ఎడల సహనభావాన్ని పెట్టారనుకోండి సుఖం వచ్చినప్పుడు లెట్ అస్ ట ఈజీ అని అనుకున్నారనుకోండి ఆల్రెడీ యూ హ్యావ్ రీచ్డ్ ఏ డీపర్ లెవెల్ ఆఫ్ యువర్ ఓన్ పర్సనాలిటీ మీ స్వరూపంలో ఒక డీపర్ లెవెల్ కి మీరు వెళ్ళిపోయారు రాగద్వేషాల లెవెల్లో బతకకూడదన్నారు కాన్షియస్నెస్ లో చైతన్య మానవుడు అంటే పురుషుడు కదండి వాడి లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటాయి సో ఎలాగైతే సర్ఫర్ అనేవాడు కేవలం తరంగాల మీదే వాడు అలాగే బయనిస్తూ ఉంటాడో అలాగే మనం ఈ కాన్షియస్నెస్ యొక్క టాప్ లేయర్ లో జీవిస్తూ ఉంటాం ఆ టాప్ లేయర్ లో ఏముంటాయంటే రాగద్వేషములు తర్వాత ఇంటి అదే రాగద్వేషములు తర్వాత ఈ అదర్ ఇమోషన్స్ ప్రేమ ప్రేమ అంటే అదే అటాచ్మెంట్ తర్వాత సెంటిమెంట్స్ తర్వాత ద్వేషము కోపములు తాపములు ఇవన్నీ కూడా ఆ టాప్ లేయర్ ఉంటాయి మీరు ఆ టాప్ లేయర్ లోనే జీవిస్తూ ఉన్నారనుకోండి అదే జీవితం అన్నట్టుగా అనిపిస్తుంది సముద్ర తరంగాల మీదే సర్ఫ్ చేస్తుంటే ఇదే సముద్రం అంటే ఇదే కబోల్ అనిపిస్తుంది మీరు ఆ టాప్ లేయర్ ని పట్టించుకోవడం మానేసి అది అలా ఉండనివ్వండి ఏం పర్వాలేదు తరంగాల మీద తేలియాడడానికి పెద్ద సమస్య కాదు ఎప్పుడైనా చేయించా ఒక్క మెసరు దాని లోతుల్లో ప్రవేశించారనుకోండి దెన్ యూ విల్ నో వాట్ ఈస్ ది ఇన్నర్ డెప్త్ ఆఫ్ యువర్ ఓన్ కాన్షియస్నెస్ మీ చైతన్యం యొక్క లోతు ఏమిటో మీకు తెలీదు ఎందుకంటే చైతన్యం యొక్క ఎందుకంటే రాగద్వేషాలైనా కామక్రోధాలైనా తాపాలైనా పరితాపాలైనా అన్ని చైతన్యంలోనే ప్రకాశిస్తూ ఉంటాయి చైతన్య ప్రకాశించదు కానీ చైతన్యం యొక్క ఉపరితలలో అది అప్పర్ లేయర్ ఆఫ్ చైతన్యంలో ఇవి ఈ సెంటిమెంట్స్ ఇవన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి ఈ సంసార అక్కడ ఉంటాయి కేవలం దాంట్లోనే జీవించేస్తూ ఉంటారనుకోండి మీరు ఒక జీవిత కాలం జీవించినా ఇందాక మనం సూత్ర భాషలో చూసాం ఆత్మనయ సత వీడు ఆత్మస్వరూపుడుగానే ఉంటాడు ఆల్ దీ టైమ్ హీఈస్ ది ఆత్మ బట్ ఎప్పుడైతే ఆ సూపర్ఫిషియల్ లేయర్స్ లోనే జీవిస్తూ ఉంటాడో వీడికి ఆత్మ యొక్క యథార్థ స్వరూపం అనుభవానికే రాదు సర్ఫే చేసి వాడికి సర్ఫింగే చేసేవాడికి సముద్రము యొక్క విస్తారం కాని సముద్రము యొక్క వాడికి అనుభవానికి రాదు వాడు ఊరికే తరంగాల మీద ఎగురుతూ ఉంటాడు దీవుతూ ఉంటాడు కాబట్టి ఎప్పుడు కూడా జీవితంలో అది అప్పర్ లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో మనం ఫిక్స్ అయిపోకుండా ఆ లేయర్స్ ని బెనిట్రేట్ చేయాల్సి ఉంటుంది యూ హావ్ టు ట్రైన్ ది మైండ్ పెనిట్రేట్ ఇట్స్ ఓన్ డెప్స్ మనస్సు యొక్క లోతులే చేతి ఆత్మంటే ఆత్మ అంటే ఎక్కడో వేరే ఏమీ లేదు సో మనస్సు లోతుల్లోనే ఆత్మ సో మీరు మనస్సు లెవెల్స్ లోనే అంటే మనస్సుకి మీరు ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే మైండ్ హ్యాస్ టు ఓవర్కమ్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్ తనకి తాను పెట్టుకున్నటువంటి హద్దులని అది అధిగమించాల్సి ఉంటుంది ఎప్పుడైతే మనస్సుకి మీరు ఆ ట్రైనింగ్ ఇచ్చారో ఆ ట్రైనింగ్ పేరే యాక్సెప్టెన్స్ అండ్ ఎన్జ్యూరెన్స్ సహనము అంటే ఎప్పుడైతే మీకు ఆ ట్రైనింగ్ ఇచ్చారో మనసు ఈ సూపర్ఫిషియల్స్ ని పరిశీలిస్తుంది అనుభవానికి వస్తాయి కానీ వాటికంటే కూడా లోతుల్లో ఉండేటువంటి ఆ డీపర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇది భాషకి అందని సత్యా భాషకు అందవు అయినా భాషలోనే చెప్పాలి మరి ఇంకెలా చెప్పాలి పాఠం చెప్పడానికి పూనుకున్నవాడు భాషకి అందని సత్యాన్ని భాషలో ప్రవేశపెట్టి అది అయితే ఇంగ్లీష్ నడుస్తుంది హిందీ నడుస్తుంది తెలుగు నడుస్తుంది సంస్కృతం నాలుగు భాషలు అలాగా నడుస్తూ ఉంటాయి మొత్తానికి మెసేజ్ అందడం ముఖ్యం కాబట్టి మనస్సు లోతుల్లోకి వాడు ప్రవేశించగలుగుతాడు అది నిత్యాత్మ దర్శనము ఈ పైనుండే తరంగాలు వచ్చిపోతూ ఉంటాయి ఈ రాగద్వేషాలు వచ్చిపోయి ఆగమాపాయినహ తరంగం ఏమిటండీ ఆగమాపాయంటే తరంగానికి డెఫినేషన్ అది ఆ ఆత్మ యొక్క మీ మీ మనస్సు యొక్క లోతులు ఉన్నాయే అది నిత్యం అది ఎక్కడికి అది కూటస్త అది నిశ్చలంగా ఉంటుంది దాన్ని మీరు దర్శిస్తారు దర్శించినట్లయితే మీరు ఈ రాగద్వేషాలు మిమ్మల్ని ఏమీ చేయలేదు దట్ డీపర్ పర్సనాలిటీని కనుక మీరు దర్శించగలిగినట్లయితే అనుభవానికి రాగలిగితే ఈ రాగద్వేషాన్ని అలా సహించేస్తూ నేను ఒక పండితున్న ఒక జీవితంలో చాలా చాలా చాలా చాలా కష్టాలు పడ్డా ఎప్పుడూ కంప్లైంట్ చేయలేదు కానీ ఓసారి అన్నారు ఏమైనా జీవితంలో సుఖం లేదో అని అని అంతే దాటిది ఓన్లీ కంప్లైంట్ అంత కష్టాన్ని అంత అవలోకగా ఎలాగ దాటేశారా అని ఆశ్చర్యమే కలుగుతారు ఎలా దాటేరా అంటే నాకు అర్థమైనంతలో బహుశా నిత్యాత్మ దర్శనం వల్ల వచ్చిన సామర్థ్యం అంటే అలా సహించేసేయటం ఎంతటి కష్టం వచ్చినా అలా సహించేస్తూ ఉండటం అలా సహించేస్తాం అది వీక్నెస్ కదండి అది బలం అదే ధీరం తీర పురుషుడే చేయగలుగుతాడు ఏముంది ఆనందంగా ఉన్న బర్త్డే పార్టీ డాన్స్ చేయడానికినో ఎవడైనా చచ్చిపోయినప్పుడు గోరుమని ఏడవడానికి దాని దానికి పెద్ద దానికి పెద్ద తెలివితేటలు ఏమి ఉంటాయి సో ఆత్మస్వరూపుడు తెలుసుకోవాలంటే తెలివితేటలు కావాలి కదా అత్తడ కోడల తగులాంటికి తెలివితేటలే కావాలి ఏ ఎందుకు ఏం సుఖదు ఎగిరిపడ్డానికి ఏ ధీర పురుషుడు కారణం కరలేదు మానవ మాత్రులు చేయగలుగుతాడు అప్పని చేష్ట ఉంటాడు అప్పటి కాబట్టి సహనము ఉన్నది ఇట్ ఈజ్ వెరీ గ్లోరియస్ థింగ్ అపకారికను ఉపకారం నెప్పమన్నక చేయకపోవడం నేర్పరిచి ఉంది ఉపకారం చేయాలంటే ఎన్ని స్టెప్స్ మీరు అధిగమించాలో మీరు ఊహ కూడా చేయలేదు వాడు చేసిన అపకారాన్ని ఫర్ గివ్ దెన్ ఫర్ గెట్ అక్కడికి న్యూట్రల్ లెవెల్లోకి వచ్చింది అప్పుడు దెన్ ఫర్ నో రీజన్ యు లవ్ హిమ్ ఫర్ నో రీజన్ యు లవ్ హిమ్ అండ్ దెన్ ఆ లవ్ కి ఒక ఎక్స్ప్రెషన్ ఎన్ని స్టెప్స్ ఫర్ గివ్ అండ్ లవ్ అప్పుడు మీరు ఉపకారం చేస్తారు దీంట్లో మొదటి స్టెప్ లోనే కూలబడిపోతారు మనుష్యుడు ఎంత కష్టం అలా ఎవడు చేస్తాడో వాడే నేర్పరి వాడే నిపుణుడు శంకరులు నిపుణ అన్నారు అదే సుమతి శతక నేర్పరి సుమతి అన్నారు కాబట్టి సుఖ దుఃఖములు వచ్చినప్పుడు సుఖం వస్తే పార్టీ దుఃఖం వస్తే ఏడుపుది ఇందుకోసం పెద్ద తెలుగుతారు ప్రక్కర్లేదు వాటికి అతీతంగా సహనంలో కనుక నిలబడి ఉన్నట్లయితే సహనం నేర్చుకున్నట్లయితే మై గుడ్నెస్ వాడు నిత్యాత్మ దర్శనాత్ వాడు నిత్యమైన ఆత్మస్వరూపం వాడికి సాక్షాత్కారం అయిపోతుంది దానికోసం మళ్ళీ ఇంకా మీరు ఏమీ చేయనక్కర్లేదు వాడికి సాక్షాత్కారం అయిపోతుంది అనుభవానికి వచ్చేస్తుంది ఎప్పుడైతే అనుభవానికి వచ్చేసిందో వాడు సహా అమృతత్వాయ కల్పతే అంటే ఆశ్చర్యం ఏముంది హర్షం నిత్యాత్మదర్శననిష్టు అమృత అమృతభావాయ మోక్షాయ కల్పతే సమర్థోవతి సుసహాటి పురుషుడు ఇతి పురుషుడు ద్వంద్వసహిష్ణు ద్వంద్వములను సహించేస్తాడు ఎక్సెప్ట్ చేస్తాడనర్థం చెప్పి ఎక్సెప్టెన్స్ ఇస్ దిక్కింగ్ key to the problem of samsara acceptance you accept it bro telangana party odipoyindi congress vachind ankonde will you accept that saravanni ishtam ga undakapochu em undey ikko many people may not like it lekunda congress party ki apudu any vote lo so, vachai 50% vote lo vachindi so ante 50% ki acceptance ledane kada percentage chusukunte 50% vote lo vachai అంటే మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ యాక్సెప్ట్ లేదనే కదా మరి దాని పేరే డెమోకోర్స్ డెమోకోర్స్ అది డెమోక్రసీ సో ఆ మిగిలిన ఫిఫ్టీ ఏం చేయాలంటారు ఐదేళ్ల కోసం అలా ఉగ్గబెట్టు కూర్చోవాలా ఇంకో ఐదేళ్లు ఎప్పుడు వస్తాయా ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయో ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయో అది వివేకం అనిపించుకుంటుందా లేకపోతే అదే ఈ ఐదేళ్లు అలాగ దుఃఖపడిపోతూ ఉన్నాడు అది కాదు జస్ట్ యాక్సెప్ట్ ది బ్లెస్ థింగ్ సిద్ధి చేసి కానీ ఎప్పుడు కూడా ప్రతి మంచిలోనూ కొంత చెడు దాగి ఉంటుంది ప్రతి చెడులోనూ కొంత మంచి దాగి ఉంటుంది వచ్చింది మంచి అయినా చెడు తప్పదు ఒకవేళ చెడు అయితే దాంతో కొంత మంచి అలాభం ఉండనే ఉంటుంది అన్ని మంచి చెడు మిశ్రమంగానే ఉంటాయి పూర్తి మంచి అనేది